ప్రభానికి చూద్దాం మీ చిత్తాన్ని మీ తనంబు ధర మా ధర నెరవేర్చుకోండి దేవాన్నిస్తుతాం మా పాపం శాప రోగాలు భరించి మూడేదం తిరగలేసిన దేవాన్ని చూతాం ఇజ్రాయల్ల పరిశున్న దేవానికి చూద్దాం పరిశుద్ధ నింపి పరిశుద్ధాత్మ జ్ఞానంతో రానిబిడ్డ నడిపించి పాఠ ధర వాక్యం నడిపించి అలాంటి ఆదీవంతో ప్రభ ఆత్మ కుమరించి జ్ఞానంతో నింపి ప్రతి ఆటంకాలు కొరటై ప్రతి సైత మీరు భరించే మనీస్తున్న ప్రసామీ సార్ జీవిత యా చు గు గురిగా నీకు సాటాపై చు గురు లుసు ఆవు చెరతాళపై నీవే కదా నీవే కదా నన్ను కాపాడ దుర్గంబు నీవే కదా నీవే కదా వాక్యం సత్యం బేగా నాకు నిత్యంబు జీవం బేగా నేను పయనించు మార్గం బెగా నన్ను నటించు మోయేసువా నేను పైనించు మార్గం వేగా నన్ను నడిపించు మోయేసువా జీవితాయా చలో నాందు కొరిని వేగా నీకు సామీయ వలుయేసువా నేను చావు కర్చాలపై నన్ను నడిపించు మోయేసువా ీవు నడచావు కేరటాలపై నన్ను కొంచుమోసునిరతంబు మదిలో నా నీ ధ్యానమే నీ ధ్యా నేను స్వరమేతి విడిపించు నీ ధ్యానమే నీ నాకు నీవేక సర్వస్వము నిదూనామంబే ఆదారము నాకురుడ నీవే నింస్ నాకు నింస్ మోయేసు జీవితాయాలో నాకు నీ విగా నీకు సాటి అవ్వలు ఏవరతాలపై నన్ను కించమోయేసీవు నవు కరతాలపై నన్ను నడిపించుమోయేసు నాదు హృదయం భూణి దివ్యా సదనం బిగా సదనం బిగా నీదు చిత్తం బుణే చేరగా ముదమారగా నాదురుదయం ము లెక్కింతున్నా నీదు ఉపకారములు ఏసువా వీటి కొరకేమి చల్లితును నా దుస్తులందుకోయసువా వీటి కొరకేమి చెల్లించును నా దుస్తులందుకోయసువా జీవిత యాత్రలో నాదు నీవిగా నీకు సాధ్యాలు ఏసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసీవు నడిచావు కెరాలపై నన్ను నడిపించు నడిపించు మోయేస నిజమైన ద్రాక్షళ్ళి నీవే సంతోషముని ద్రావే మిత్రమైన సంతోషముని శాశ్వతమైన మధురే పైన నీకున్న ప్రేమా ప్రేమా నీ ప్రేమా నిజమైన ద్రాక్షల్లి నిత్యమైన సంతోషముని एकांक रेखिلود दिव्य मने रूपलो जीवंचुन्नानु नीरिमकुने पत्रिकागा एकांक रेखिلود दिव्य मने रूपलो जीवंचुन्नानु ప్రేమకు నేతగా సిధి ఈ దురక్తముతో కదా వేనా శిదమండగా నన్ను నీదు రక్తముతో పెడీ నీ పోలి పా నిజమై న్రాక్షవళ్ళి నీవే సంతోషమునిలోని నా నిత్యమిన సంతోషమునిలో నాప్రియుేష్టమీ నఫలములతో అర్పణగా నా ప్రాణ ప్రియు శ్రేష్టమీ నఫలములతోని కర్పనగా పాడిపోవ ఆశ్రయమై జీవపు బల పరచితి వీనాే స వాడిపోవకా ఆశ్రయమై విని జీవపు బలపరచితి వీణే సయ్యా నిజమైన ద్రాక్షల్లి నిత్యమైన సంతోషమునీ రాజ రమ్యమీ నీయోనుకే నను నడిపించుము నిచితమీనా మాగములో శాము రాజ రమ్యమీ నీ యోగే నను నడి చుముచితమైన ఆత్మతు నిమివై నను చె అలసిపోను నీదు ఆత్మతువై నను చే जे मुलो इतैना द्राक्षवल्ली येवे नित्यमैना संतोषीलोने शाश्वतमैनादि यंतो मधुरमैनादि लापयने कोना प्रेम ప్రేమాయి ప్రేమా నిజమైన ద్రాక్షల్లి నిత్యమైన సంతోషము నీలో సంతోషము నుబంధం మాధుర్యమే నీతో నీవితం సంతోష మే నీతో నాబంధం మాధుర్యమే నాయ సయ్యాచున్నావు పూర్ణుడై నాయ నడిపించున్నావు స్ఫూర్తి ప్రధాతవై ఆ రాధివా నీతో నాధులు నీతో నా సంతోషమే సంతోష మే నీతో నానుబంధం మాధుర్యమే ధ్వని గలా మార్గము నను స్నేహ చిన్నా నా పీడనివే వికర ధ్వని గలా మార్గము నను స్నేహ నా ప్రియుడునివే కలనైనా మరువ నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువాను నీతో సహవాసం ఏ ే సంతోషమందైనా శ్రమలయం నాస్తు కీర్తనకు ఆధార ముని సంతోషం దైనా శ్రమలయం నను నాస్తితి కీర్తనకు ఆధార ముని నిత్యమైన మహిమలో నను నిలు పుటకు శుద్ధ శ నను మాత్రు నిత్యమైన మహిమలో నను నిలు పుటకు శుద్ధ శుభ నముగా నన్ను మాత్రు చిన్నులా సయ్యా మధుర్మే నీతో నీవితం సంతో నీతో నా ఆకాశమందు ఆశీర్వదించితివి అభగ్యుడన కనికరించబడి తిని ఆకాశమైదు ఆ శివదించి తినించి నీలో నీలో చుట్టకు బహు మీరు పోతున్న కూడా నింపుచున్నావు అరగుడా సయ్యా నీతో అందం మాధుర్యమే నీతో నా జీవితం సంతోష మే నీతో నాబంధం మాధుర్యే నాయ కృపచున్నావో వాచల్య పూర్ణిడ వై నా సయ్యా నడితున్నావే తి నీతో నా జీవితం సంతోషమే నీతో నానుబంధం మాధుర్యమే స్తోత్రం అయిపోయింది సిస్టర్ అలా వాక్యం ఇష్టం సార్ వాక్యం అయితే మీరేం మాట్లాడి సరస్వత పరిశుధాత్మ మీద సరస్వతం నడిపిస్తూ వాగ్దం చేస్తున్నాం నా దీవానికి సిద్ధంగా ఉన్నాం అలాంటి మీరుంటే మాట్లాడే అదే మాట్లాడితే పరిశుధాత్మ సహాయం చేస తొలగించి మా ప్రాంతంతో మీకు అధికారం ఇస్తున్నాం మీరేం మాట్లాడదామని నడిపించమని ఆటగా తీసమని చూసాము మార్షల్ వార్త పదార్థుడు సార్టీన్ లోక్స్టీ చదవమంటారు నమ్మి బాప్తిజం పొందుడి ఫిఫ్టీన్త్ నుంచి చదువుతా మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువాత ప్రకటించుడి ఇది ఫిఫ్టీన్ నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మిన వానికి శిక్ష విధింపబడబడును నమ్మని ఈ సూచక క్రియ కనబడును ఇక్కడ చూస్తే శిష్యులతో చెప్తుండ్రు దేవుడు ఏమంటారు శిష్యులు నమ్మిన శిశువులతో చెప్తుండ్రు కానీ మీరేం చేయాలా అసలు లోకంపై సుస్సి గుార్త చెప్పాలా శిష్యులు భూ మళ్ళ భూలోకంలో అనేక రాష్ట్రాలు చేసిండ్రు అనేక సూచకలు చేసిండ్రు చూసిండ్రు ప్రభు చేస్తుండే కుండలు లేపడు గుడ్డలు లేపడం చచ్చిపోయిన రాజన్ని లేపినాడు అనేక సూచికలు చేసిండ్రు ఏసు ప్రభు కుమారుడుకుంటే కార్యం మళ్ళా తను చేస్తేనే పోయినాడు చైతన్యంగా చెప్తున్నాం మీ సర్వలోకం పోయి సుస్థికి స్వార్థ చెప్పాలా ఏం స్వార్థ మంచి స్వార్థ ఆ సులువ స్వార్థ రక్షణ స్వార్థ చెప్పాలా అని చెప్తున్నాడు అలాగ సుస్థి పోవార్త మీరు ఒక్క జన్మ నిలబడేది కాదు మీరు అలాగ ఈ సుస్థితి అంతా పోవాలా స్వార్థ చెప్పాలా మీరు పోతేనే పోవాలా ఆగేది కాదు ఇక్కడ మనం నమ్మి బాత్రూమ్ తీసుకొని రక్షింపబడును అంతే కదా సార్ అయితే ఏసు ఎప్పుడు నమ్మకుండా మనం ఓరుతున్నాం నోరుతుంది ఆ కలవరిలో ప్రభా నాకు సొంతం మరణించిన కనుక నా పాపం ఎప్పుడు వేస్తు ప్రభావం స్వీకరిస్తున్నాం అప్పుడు రక్షణ ఏదో మనం పొందుతున్నాం రక్షణ అంటే కాదు నమ్మాలా నమ్మాలా అప్పుడు రక్షణ పడితే రక్షణ అంట నమ్మకుండా ఏమన్నా అక్కడ శిక్ష విధింపును అలా ఎవరు నమ్మరో ఈ స్వార్థ మంచి స్వార్థ సిల్వా స్వార్థ నమ్మరు వాళ్ళకి శిక్ష నమ్మిన వారు ఈ చుచక్రిలు చేయను ఏమనగా నామంలో దయ్యం దయ్యం వాడు కొత్త భాష ఇక్కడ చూస్తే నా నామంలో దయ్యము నిలగొట్టాలి దయ్యం వెలగొట్టాలంటే దయ్యం పోదు ఎవరితో పోతుంది ఆ ఏ శ్రీ కృష్ణంలో పోతుంది అలా ఎప్పుడు నమ్ముతో ఇస్తాడు దేవుడు ఏమిస్తాడు దయ్యాలు మంత్రాలు రోగాల మీద అథారిటీ ఇస్తాడంటే దానికి దాని మీద అధికారం ఇస్తుంది నీకు దేవుడు ఇక్కడ చెప్తుండ్రు అలా కంటే ఎందుకు అంటే మనుషులు దయ్యాలు ఉన్నాయి మనుషులు ఏమున్నాయి దయ్యాలు ఉన్నాయి ఎందుకు యువన్ స్వార్థ చెప్తాడు మీ దేవుని సంబంధం లోకమైన దుస్తుని సంబంధం అది ఆశ్చర్య కనిపిస్తుంది అది చూస్తే చిన్నపిల్లలారా మీ దేవుని దేవుని సంబంధం దాన్ని జయించి ఉన్నారంటాడు యువన్ భక్తుడు లోకమంతా దుస్తుని సంబంధం అంటే దుస్టుని అంటే ఏంది ఉంది దుస్తతనం అంటే పాపంలో ఉంది సైతంలో బానిసం ఉంది సైతంలో ఉంది అది అనేది కనుక అది చూస్తే చాలా భయంకరం కనిపిస్తుంది అలా అలియా అయితే ఇక్కడ చెక్తులు నమ్మి చి బాత్రూమ్ పొందారు వాడు నానమ్మ దయ్యం ఎలగొడతాడు ఎప్పుడు నువ్వు ఈశ్వరం నమ్ముతో పరిశుద్ధార్థం పనుకుంటో వేసుక పోమంటే అది వదిలిపోవాలోచించే అలా అలియా చెప్పండి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటాడు ఇక్కడ ఇదేస్తుంది సార్ రోమాధ్యాం పది పది పది అది నా సెవెంటీన్ చూడు సార్ సెవెంటీన్ అన్నారు సార్ ఇవి మిక్స్ ఉన్నాయి అన్న సెవెన్ సిక్స్టీన్ సెవెంటీన్ టెన్ ద 7 టెన్ లో సెవెన్ అన్నా ఎవడు అన్నా రొమ్మ టెన్ చూడు సార్ నైన్ ఓకే అన్నా ప్రభు ఈ నోటితో ఒప్పుకొని దేవుడు రుతులలో నుండి ఆయన లేపేనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీకు నీవు రక్షింపబడద్దు ఇక్కడ ఏమంటు వల్ల చదువు ఇక్కడ రోమ అంటే సంఘం సంఘం కాల్చర సంఘంకు ప్రభు చెప్తుండు ఇక్కడ కాల్చుర సంఘం ఇక్కడ యశ్వ ప్రభు చెప్తుడు నువ్వు నోటని ఒప్పుకొని నమ్మి బాప్తం తీసుకుని నమ్మాల నా ప్రభు నా కోసం నా జన్మ కర్మ పాపం నా కోసం ఆయన శిషి పైన తిరిగి లేచిన నమ్మల ఈయనే నా ప్రభు ఇంకా అని నమ్మితే నమ్మితే ఏం చేయాల ఒప్పుకోవాలని ఇక్కడ ఇక్కడ రో మాధ్యమంలో చెప్తున్నాడు అన్న రోమ తొమ్మిది పదిలో తొమ్మిది ప్రభు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ప్రభు నీ నోటితోని ఒప్పుకొని నోటితో దేవుడు హృదయంలో నుండి అంటే చనిపోయిన వారిలో నుండి ఆయన లేపినని నీ హృదయం మందు విశ్వసించిన ఎడలా అలలీన ప్రభు నన్ను లేపిన ఎడలా రేస ప్రభు మూడు ప్రధానం మన లేచి లేచిన ఎడల అప్పుడేమంటుడు నువ్వు రక్షింపబడతావు నీవు రక్షింపబడద్దు అలా అప్పుడు రక్షణ అంట చాలా మంది ఏం చేస్తారు కనుక బాస్తం ఇచ్చేస్తూనే ఉంటారు చాలా మంది వాస్తవం ఇస్తారు అలా అది ఈ నాలుగు సువార్థలు ఏం చేస్తుంది సిల్వర్ దగ్గర నడిపిస్తున్నాయి నాలుగు సువార్థలు లూకా మతాయి నాలుగు స్వార్థ దగ్గర నడుస్తున్నాయి అప్పుడు దగ్గర నడిపిస్తే నడిపిస్తున్నారు అయితే నేను ప్రేపర్లో వచ్చిన కానీ సంవత్సరం వెనుక పొందినా సేవలో తిరిగి తిరిగి తిరిగి వాస్తవం పొందినా అక్కడి ఇక్కడ పోయి దిస్తున్న అలా అలిగా ఒక్కసారి బాత్రూమ్ పొందిననుకో ఆయన ఏం తెలియకుండా అది నమ్మలేదు ఏమో పొందుకుంటున్నామో నమ్మలే నమ్మలేక అప్పుడు దగ్గర నుంచి ఆయన వాక్చూంలో చేసి ప్రిపేర్ చేసి ఆయన సిద్ధపడి అప్పుడు బాత్రూమ్ తీసుకుంటే ఆయన స్థిరంగా ఉంటాడు లేకపోతే శోధన ఏమవుతుంది అది పడిపోతాడు అలా అప్పుడు నోరుతోని ఒప్పుకుంటే అప్పుడు నీకు రక్షణ ఏమంటాను చేదమ్మా రక్షింపూడదు అనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగు నీతి అంటే ఏసు ప్రభు నీతి కలిగినట్లు మనుషుల్లో విషయించును విశ్వాసం పెట్టును రక్షణ కలుగున్నట్లు నోటీస్ కలిగినట్టు నోటీస్ తో ఒప్పుకును ఒప్పుకు అలా నా రక్షణ అని నోటి ఒప్పుకును అలా అప్పుడు ఒప్పుకుంటే నీ నీ పక్షంగా ఏం దా దేవుడు గొప్పకారం చేస్తున్నాడు అలా నీ అపోసల కారం ఇక్కడ చూద్దాం మనం ఎనిమిది ఐదు అపోస్ ఎనిమిది రావు పట్టణం ఉన్న వరకు వెళ్ళి చూడండి క్రీస్తు ప్రభు ఎక్కడ ఫిలిప్ ఎక్కడైందంట దేవుని ఆత్మ ఫిలిప్ కు నడిపిస్తుంది అలాది దేవుని ఆత్మ ఫిలిప్ లో నడిపిస్తుంది అలాది ఆ ఫిలిప్ లో నడిపించి సమరిస్త పరిణిమిలో ఫిలిప్ ఏం చేసిన అనేకలు సేవ చేసిన ఫిలిప్ లోవి కొన్ని డౌట్ వచ్చినాయి కొన్ని డౌట్ వచ్చినాయి మాకు ఎక్కడ చూస్తుంటే నాకు తెలియదు ఒకసారి చూడు సార్ యోహన్ స్వార్థ ఎనిమిదిలో చూడు ఎనిమిది ఫైవ్ చూడు చూడు ఒకసారి చూసాం నేను చూడ ఎందుకంటే ఇది వస్తుంది నాకు ఫైవ్ చూడమ్మా చూడాలన్నా ఎనిమిదో ఎయిత్ చాప్టర్ ఫైవ్ వర్స్ అట్టి వారి రాళ్ళు రవి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనం అంతే వారితో ప్రతి కొంచము కొంచెము పుచ్చుకునుటకై రెండు వందల దేనారములను రొట్టే చాలవని ఆయనతో చెప్పాను ఆయన శుచులతో ఒకడు అనగా సియోను పేతురు సహోదరుడైన ఆంధ్రేయుడు ఇక్కడ ఒక చిన్నవాణి యొద్ ఐదు యవనల రొట్టె రెండు కానీ అని ఆయనతో అనగా ఏసు జనులను చోట చాలా ఐదు వేల మంది పురుషులు కూర్చుండేది ఏసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించు వారు తృప్తి ఏమీ నష్టం కాకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన సుషులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ మిగిలిన ఐదు యవనల వచ్చెలు ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఆ మనుషులు ఏసు చేసిన సూచక క్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో అన్న ఇక్కడ ఆరులో ఏడో వచ్చినమైతే ఇస్తుంది అందుకు ఫిలిప్ వారితో ప్రతి వారం కొంచెము కొంచెం పుచ్చుకున్నటకాయి రెండు దేడలు అని ఇక్కడ ఉంది ఫిలిప్ అంటాడు నాకు తండ్రికు గణపరచం అంటాడు ఇక్కడ ఉన్నది చూస్తున్నాడు ఇంతకాలం నాతో వచ్చి తన బలవంతముగా పట్టుకున్న పోచున్నారని మరణ కొందరిని ఒంటరిగా వెళ్ళాను సాయంకాలం ఆయన సుశీలన్ సముద్రము వద్దకు వెళ్ళి ఎనిమిదిలో ఎనిమిది చూడు సార్ యోహన్లోనే అన్నా చాప్టర్ ఎనిమిది ఎనిమిదిలో ఉందన్నా ఇక్కడ యోహాను ఎడ్యుకేషన్ సరే సార్ ఇక్కడ చూస్తాం ఇక్కడ చూస్తాం మనం ఈ ఫిలిప్ ఎక్కడ పోయినట్ట చూద్దాం మనం అయితే అప్రకారం చూడు సార్ ఇక్కడ చెప్తారు ఫిలిప్ ఫిలిప్ తండ్రి ఏది అని ఘనపరిచమంటాడు ఇక్కడ ఆరోగ్యం ఉంటుంది ఇక్కడ లాన్స్ వాడతారు తండ్రి ఏదో ఇంతవరకు నేను ఉన్నా నన్ను నువ్వు ఇంకా కనపరిచేలా అని చెప్తలు ఈ ఫిలిప్ ఏమంటే సమరపట్టం పోయినట్ట చూడమ్మా అపోస్తకాలు చూడడం మనం చూద్దాం చూస్తున్నా యోహన్ ఫస్ట్ చాప్టర్ లో అన్నా అది లేదమ్మా అది ఇక్కడ చూస్తే ఐదో ఉంటది ఇక్కడ చదివిన ఫైవ్ చదువుతున్నాను అప్పుడు ఫిలిప్ సమరపట్నం వెళ్ళి క్రీస్తు వారికి ప్రకటించ చుండే అప్పుడు సమరస్ దేవుని ఆత్మకి సమరస్ ఏం చేస్తున్నారు క్రీస్తుని ప్రకటించింది ఇప్పుడు ఏం చేస్తు నమ్మినడు అలా దేవుని ఆత్మ లాగా సమరస్ పట్టణంలో పోయి స్క్రీన్స్ కోసం వార్త అక్కడ ప్రకటించాలంట చూడమ్మా జనసమూహంలో విని ఫిలిప్ చేసిన సూచక క్రియలను చూచినందుకు అతడు చెప్పిన మాటలందు ఏ మనసు లక్ష్యం అలా ఈ జనసమ ఎప్పుడు నమ్ముతారంటే చూచకిరలు చేస్తారని నమ్ముతారు ఈ జనసమని ఏమంటే చూచకిరలు చేసిన చెప్పిన ఆయన దేవుని యొక్క వాక్యం చెప్పినప్పటి మాటలు వాళ్ళు నమ్మినంట అలా అది చెప్తే ఇక్కడ చూచకి నమ్ముతారు ఎంత వేసు ప్రభు చెప్తారు ఎంత మాత్రం మీరు చూచక్రిలు నమ్మరే నమ్మరంటారు మన ప్రభు ప్రభు ఎంత మాత్రం చూచకి మీరు నమ్మరే నమ్మరంటారు అయితే అప్పుడు చూచకి పిలీప్ తన దేవుడు చేసినాక అనేక మాటలు చెప్పినంట అలా అనేక మాటలైంది మీరు రక్షణ పొందారా అని అనేక దేవుని శిల్వాస్ వార్త మంచి చెప్తుండే అక్కడ చేసిన అనేక మాటలు చెప్పిన చదవాలన్నా అనేకులు అనేకులు పట్టిన అపవిత్రాత్మ ఆత్మయా పట్నంలో ఏం చేస్తున్న అనేక మనుషులకు పట్టిన అపిత్రాత్మ ఉన్నాయంట ఉన్నాయి అలా ఏమి ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి మనుషులు అలా ఒక్కొక్క దయ్యాలు రెండు ఉంటాయి మూడు ఉంటాయి నాలుగు ఉంటాయి మనం మా మరుస వార్త అలా మా ప్రభు సేవ చేస్తుండే ఏమైనాడు ఆ ప్రాంతంకి వచ్చిన ఆ అనేకలు దయ్యాలు ఒక్క మనిషిలో రెండు వేల దయ్యాలు ఉంటాయి కానీ ఆ ప్రాంతం వల్ల గుర్తుపట్టగల వ్యక్తి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బంధువులు అక్క పక్కలు ఎవరు గుర్తుపట్టలే చెప్పిన మెంటలోడు అని ఏం చేస్తున్నారు సంఖ్యలతో ఇబ్బంది చేస్తున్నారు తాటుతో మందిస్తున్నారు అయినా మా కంట్రోల్ చేసుకోలేకపోయినారు ఆయన అన్ని ఇరగొట్టి ఏం చేస్తున్నారు తీసుకోబోతున్న దయ్యాలు అలా అంటే ఎప్పుడు మనం దేవుని యొక్క స్వార్థ ఎప్పుడవుతుంది మనుషుల దయ్యాలు పోవాలా పోతే మనుషుల యొక్క స్వార్థ మనుషుల దయ్యాలు పోతే వాళ్ళకు మారవలసి వస్తుంది వాళ్ళ ఆత్మనే తెలివబడుతుంది ఈయననే క్రీస్తుని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఈ సైతాన్ని ఏం చేస్తారు రక్షణకు అడ్డగిస్తూనే ఉంటాయి అనేకలు దయ్యాలు పట్టిన ప్రియాత్మను ఆత్మలను పెద్ద కేకలు వేసి వారిని వాళ్ళ అలియ వీళ్ళు పెద్ద కేకలు ఏంటంటే దేవుని ఒక వాకు శక్తి పోయి ఏం చేస్తుంది వాళ్ళు బిలీప్ చేసిన ప్రా దేవుని ఒక శక్తి వేసి వాళ్ళు కాల్ కేకలు వేసి అండే కేకలు వేసి కాలిపోతుందని ఇడిచిపోయినట్ట ప్రాంతంలో పక్షవాదు వారు స్వస్థత పొందింది వాళ్ళ అలుయ అనేకలు దయ్యాలు ఆ పట్నంలో ఏం చేస్తూ ఆవురిపి ఉన్నది ఆ పట్నం దయ్యంతో నిండి ఉన్నది చీకరితో నిండి ఉండేది కనుక పిలిపోయి ఒక స్వార్థ చెప్తుండే అనేక చెవిడి ఫ్రై చేస్తుండే అనేక దయ్యాలు ఏం చేస్తున్నాడు అప్పుడు ఆత్మ నిలిచి వెళ్ళిపోయినాయంట ఉంటాను వీలేదు దేవుని ఆలయం కదా ప్రభు ఎందుకు వచ్చిండు అందరికీ రక్షణ కలగల వచ్చిండు అలాది అందరు ఉదయం వస్తాను కలిగిన్నాడు అది కలగల అంటే నువ్వు నేను చెప్పాలా అలాదిగా ప్రార్థన పూర్తికి ఏం చేయాలా మన స్వార్థ అప్పి ఆ దయ్యాన్ని మన ప్రభు ఎట్లా సేవలు ఎరగొట్టు మన ఫినిపి ఎరగొడుతు మనవి ఏం చేయాలా ఒక్కొక్క దయ్యాలు రెండు ఉంటాయి మూడు ఉంటాయి ఆ దయ్యాలు నమ్మాయి రక్షణ పొందడానికి వాళ్ళు చాలా అడ్గా పడతాయి బాగా ప్రార్థన చేస్తే అది ఇడిచిపోతాయి అప్పుడు ఏం వాళ్ళు దేవుని ఒక స్వార్థాన్ని నమ్ముతాడా ఇంకా అందుకు ఆ పట్టణంలో మిగులా సంతోషంతో కలిగను అలా అంతు మిగులా సంతోషం కలిగి ఎప్పుడు అప్పటిదాకా సంతోషం లేదు అలా వాళ్ళ ఉదయంలో సంతోషం లేదు సమాధానం ఎప్పుడు ఆ దయ్యాలు పోయినాయి అలా వాళ్ళ ఉదయంలో అందరికీ ఆ పట్టణం సంతోషం కలిగిందట అలాయ నీ శత్రువు గౌనించుకోవాలంటే ఏమేం చేయాలా శత్రు ఎవరు సైతాలు కదా దాన్ని సాధ్యపరుచుకోవాలి ఇంకేమంటాడు ఇక్కడ చదువు సీమోను మనుషుడు లోగా లోక్ ఆ పట్టణంలో అలా సీమోలో పత్రుడు లోగం గాడి చేస్తే ఆ పట్టణంలో ఆ పట్టణంలో ఉన్నాడంట అంటే బ్లాక్ మ్యాజిక్ చేస్తాను కదా మంత్రగాడు అక్కడ ఉన్నాడు పట్టణంలో అనేకులు ఏం చేస్తున్నాడు మబ్బ పెడుతున్నాడు సీమోను ఏముంది మోసపుచ్చే ఆత్మ దయ్యం ఉంది అనేకులు మంచి పెడుతుంది అదివి కొన్ని సూచక్రాలు చేస్తూనే ఉంటది అలా చూస్తే దేవుని ఒక సూచక్ర అంటే వెంటనే నిలబడుతుంది సైతాన్ని సూచకర కొంచెంసేపే అయితే ఏమంటున్నాడు కదా ఆ గాంధీ విద్యా సీమోనే ఉన్నాను దాని ఒక గొప్పవాడు చెప్పు కొనచ్చు కొంతమంది ఏమనని గొప్పవాడు చెప్పుకొని సమరయ జనులు విభ్రాంతిను విభ్రాంతి పరుచు చుండేను విభ్రాంతి ఈయననే వెళ్తున్నా ఈ మంత్రగాడు అయితే చూస్తాం మీకు కింద వారు మొదలుకొని గొప్పవాణి ముట్టుకొని అందరూ మన అందరూ దేవుని మహాశక్తి ఉన్నబడిన వాడు ఇతడే అని చెప్పు కొనూ అతడిని లక్ష్య పెట్టిది దేవుని దేవుడు ఒక మహాశక్తి అంటే ఈయననే ఆ చుచకితలు చేస్తుంటే వాళ్ళు సైతాన్ని కొన్ని చుచికల్సి ఈయననే మంత్రాల దేవుడు ఆయన మీద లక్ష్యం పెట్టినంట అక్కడ చూస్తే అతడు బహు కాలము గాడ చేయచు వారిని విభ్రాంతి పరిచూ అతని లక్ష్య పెట్టింది అయితే లక్ష్యం పెట్టిందంట అయితే ఫిలిపు దేవి రాజ్యమును గురించి ఏసుక్రీస్తు నామము గురించో సువార్త సువార్త ప్రకటించి చూడగా వారతని ఏం చూస్తుంది దేవుని రాజ్యం కోసం ఈ రాజ్యంలో మీరు రావాలా అది దేవుని రాజ్యం ప్లీజ్ సువార్త చెప్పిన అందరూ ఏం చేస్తున్నారంట అక్కడ ఎప్పుడు దయ్యాలు పోయినాయి అప్పుడు వాళ్ళకు మారని అక్కడ చూస్తాం మనం ఆ పట్నంలో చూడము నమ్మి పురుషులు స్త్రీలు బ్యాప్తిజం పొందింది అప్పుడు నమ్మి బ్యాప్తి పొంది పిల్లిపో అలా ఎప్పుడు నమ్మి పొందింది ఆ పట్నంలో ఏమైనా దయ్యాలు ఇడిచిపోయినాయి కదా అన్ని ఇడిచిపోయినాయి అప్పుడు వాళ్ళ ఉదయంలో దేవుని ఒక వాక్యమైన ఇతరం కరెంట్ చేసింది అదే ఈ దేవుని రాజ్యం కదా మాకు తెలియనే లేదు అది దేవుని ఒక రాజ్యం అని చెప్పినాక అప్పుడు ఏం చేస్తుంది అందరూ ఏం చేస్తుంది దేవుని రాజ్యంలో చేరి దేవుని బాప్సం పొంది వాళ్ళు సంతోషం చేస్తున్నాక అప్పుడు శ్రీమోన్ సూచక క్రియలు గొప్ప అద్భుతములు జరిగించుట చూచి విభ్రాంతి ఆయన చూసి విభ్రాంతి పనులట ఈ శ్రీమోన్ వారు వాక్యము అంగీకరించిది ఎరుష నింపులు విని పేతురు యోహాను వారి యొద్కు పంపిరి వీరు వచ్చి మరి పరిశుద్ధాత్మను పొందవలనని వారినొకరు ప్రార్థన చేసి అందుకు అంతకు ముందు వారిలో అంతకు అంతకు ముందు యవని మీద ఆయన దిగి ఉండలేదు వారి ప్రభు అని నామంలో బ్యాప్తిజం మాత్రము పొందు అంటే ఎవరైతే దేవుని యొక్క పరిశుధాత్మ పొందుకోలేరో వారు మాత్రము మళ్ళా ఏచకృష్ణ నామంలో బ్యాప్తిజం పొంది పొందుకున్నారు అప్పుడు పేతులు యోహాలు వారి మీద పేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి ఇది ముఖ్యం ఉంది హలో కొందరు ఆత్మ లేక సేవ చేస్తూనే ఉంటారు అలా ఏదో చేస్తున్నాడు నామకర్త లేక పరిశుద్ధాత్మతులు మనకి సరస్వత్వంలో నడిపిస్తారు అనేక రాష్ట్రాలు అర్థమవుతాయి కనుక ఇక్కడ చూస్తే పేరు హాన్పోయి అక్కడ ప్రే ఆ ప్రాంతం దేవుడు రక్షణ కలిగిందంట ఆ గార్జి శివ మంత్ర గారి ఏం చేస్తుందా సెవెంటీన్ చేతులు చుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడబడేనని చీయోను చూసి వారి ఎదురు చూసి ద్రవ్యము పెట్టి నేనే ఒక్కడి నే నెవర్ని మీద చేతులు పరిశుద్ధాత్మడు ఈ అధికారము అడిగిన అయితే ఈయనేమంటాడు ఈయన ఈయన చీకటిలో ఉన్నాడు ఇంకా చీకటిలో ఇక్కడ దుస్థంలో ఉన్నాడు అధికారం చేస్తూ నేను మీ అధికారం చేసుకొని ఇది నేను చేస్తా అని దమ్ని చెప్తే అప్పుడు ఏమంటారు పేతులు అక్కడ అందుకు పేతులు నీవు ద్రవ్యం మనీచి దేవుని దేవుని వరము సంపాదించు కొందునని తలుచుకొను తలుచుకుంటున్నావా వెండి నీతో కూడా దర్శించను నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక కాదు గనుక ఈ కార్యములందు నీకు పాలు పాలు పుచ్చుకొని లేదు నువ్వు ఇలా పాలు పొందలేదు ఇలా రాలేదు అని చెప్తున్నా ఇంకేమంటాడు అక్కడ ఈ చెడ్డతనము మానుకొని మారు మనసు పొంది ప్రభు వేడుకొనుము నీ చరిత్రమాని నీ మారు మనసు పొంది నువ్వు ప్రభుని వేడుకొనుము అలంది ప్రభుని వేడుకోము అలది హెచ్చరిక ఆ హెచ్చరికే స్వీకరించినంట ఆయన ఒకవేళ నీ హృదయము ఆలోచన క్షమించి వచ్చి అయితే ఈ సీమాను చేస్తుంది ఏది సుచకి చేస్తుండో సైతాన్ని చేస్తుంది ఆ హీర్యంత ఏం చేస్తుంది సైతం చేసి వీళ్ళకి ఏం చేసి ఈనని దేవులను కానీ అక్కడ ఫిరిగిపోతాయి ఈయనవి ఆ కొంచెం ఆత్మలు ఇప్పటి ఇప్పబడి ఈయనవి దేవుని రాజ్యంలో చేస్తాను మనం చూడండి హలో ఇక మనం ఈ అంత్యకాలంలో పెద్ద పెద్ద మంత్రగాలివి మారిపోవాలా ఈ లాల్ చేయడం పెద్ద పెద్ద మంత్రగాలువి మార్చే చెప్తే దేవుని ఒక రాజ్యం కోసం వాళ్ళకి మారిపోవాలా వాళ్ళ దేవుని సలెండర్లు కావాల్సి అలా ఏం మంత్రగాలి శక్తి ఉన్నా కానీ మనకు నడవలేదు అక్కడ చూస్తే ఇంత పెద్ద మంత్రగాలివి ఏం చూస్తుండే మారాలా ఈ కాలంలో మంత్రగాలు గుండగాలు రౌడిగాలు ఎప్పుడు దేవుని ఒక స్వార్థ చెప్తే నీ ధర ధర అలా దేవుని యొక్క స్వార్థలో కూడా పోతుంటే వాళ్ళు మారిపోవాలా ఎందుకు అంటే దేవుని రాజ్యంలో వాళ్ళ ఎంత చేర్చుంటే అలాస ప్రభు ఈయన కోసం శ్రీని కోసం చచ్చిపోయినాడు అందరి కోసం పాపశమంతో పొందాలా అలా ఎందరూ వేసుకున్న భాషను పొందాలా చచ్చిపోయినాడు అప్పుడు సీమో అంటుడు చూద్దాం అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది రాకుండా మీరే నా కొరకు ప్రభువు ను వేడుకున్న చెప్పాను ఎందుకంటే గుర్తుపట్టుకునే రాకుండా అయ్యా నా కోసం మీరే వేడుకోను అని అంటే ఏమొస్తుంది మెల్లగా మెల్లగి మారు మనసు వచ్చింది ఇక్కడ చూస్తే అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి ఎరిసలేమునకు తిరిగి వెళుచు సమరీల గ్రామంలో వార్త ప్రకటించు వచ్చి హలో లియ ఏ గ్రామంలో పోయాలో మనం మన పనివి అదే ప్రతి ఒక్క గ్రామంలో అలా సేవ జరగాల మనం పాట కదా సువార్త అందని ఊరు ఉండని కూడదు ఎస్ గ్రామం అసలు ఉండకూడదు ఈ లక్ష కాదలలో లక్ష పెట్టును నా ప్రాను సిల్వను మోయుతూ సమలు సహించుతూ సాగెదును నన్ను ముందుకు చాటెదును సువార్తను సువార్త అందని ఉండని కూడదు ఎసయ్యలేని గ్రామం అసలుండకూడరు నిందలైనా మోస్తాగాని నీతి అప్పుడు వదులలు నేను సాగెదును నిన్ను ముందుకు చాటెదును నేను స్వార్తను సువార్త అందని ఊరు ఉండని కూడదు ఏ సయ్యలేని గ్రామం అసలుండకూడదు అమీన్ అలలియ అలలియ అలలియా అమీన్ హళలియ అలలియా చెప్పండి ఇంకా చూస్తే ప్రతి గ్రామం ప్రతి గ్రామంలో స్వార్థ పోవాలా ఈరోజు ఫిలిప్ లేడు ఫిలిప్ నువ్వు నేనే అలా ఇంతవరకు నువ్వు సేవలు బలపరిచినావు వెళ్ళిపోతే పోవాలా ప్రతి గ్రామంలో వెళ్ళిపోవాలా బాప్ సంయ్యాలా శిష్యులుగా తయారు చేయాలా వాక్యం భోజించాలా ఇంకా ఆత్మీయంగా బలపడి ఎక్కడి నుంచి ఎక్కడ పోతేనే ఉండాలా మన యాత్ర అయింది సరస్వస్తికి స్వార్థ పోయే యాత్ర ఈ యాత్రలో మనం సాగిపోవాలా దేవుడు చిన్న వాక్యం దీవించి కాక ప్రయోజన్ అన్నా ఉన్నారా బ్రదర్ ఉన్నారు అన్నా చెప్పండి సాన్ బ్రదర్ ప్రేరేస్తు స్తోత్రం ప్రభావే ప్రభా ఏమం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా దేవ మీకు ఎంతో వేల ఐదు తండ్రి వాక్యాన్ని మా కుదలలో నీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ప్రభావ వెనుకడుగు పోయకుండా దేవ సువార్త అందని ప్రజలకి సువార్త అందని ఊర్లకి ప్రభావం మా ప్రయాణం కొనసాగించి సువార్తని అందించాలా ఓదేవా మేము అంచలంచలుగా ఎదుగుకుంటూ పోవాలా ప్రభ మా ప్రయాణము మీరే సుప్రభ మా గమ్యం మీరే సుప్రభా స్థిరపడి బలపడే సుప్రభ ఒక చోట ఉండడానికి వీలేదు పరిగెత్తాల అన్ని ఊర్లకి ఏరియాలకి మీ సువార్త నిమిత్తమై ప్రభావం మీ కొరకై తీర్మానం చేసుకునే ఈ జీవితం ఓ ప్రభావం వెనకడుగు వేయకుండా ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నిందలు వచ్చినా అపనిందలు వచ్చినా ఓ ప్రభావం మా పోరాటం మట్టుకు మేము ఆపం మీ యొక్క పశుదాత్మ శక్తి బలం చేత మమ్మల్ని నడిపించండి మీ యొక్క పశుధాత్మ శక్తి చేతనే అది సాధ్యం ప్రభ సొంత తలంపులు సొంత ఆలోచనలకి చోటు మీ యొక్క పర్లోక జ్ఞానం మీ యొక్క పశుదాత్మ ప్రేరేపణ నడిపింపు మక్కుదాయి చేయండి అలెలోయ ప్రభ చోధనల్ని శ్రేమల్ని ఏసు రక్తం ద్వారా మేము జయించాలా వేసు నామం ద్వారా మేము జయించాలా జయించుకుంటూ ముందుకు నడిపింపబడాలా భయపడడానికి వీలేదు ప్రభ జడియడానికి వీలేదు ప్రభ ఏమైపోతుందో అనే టెన్షన్ మాకొద్దు ప్రభా మీరే మీ యొక్క ఆత్మ చేత నడిపించండి మా సొంత తలంపులు ఆలోచనలు కొట్టివేసి ప్రభావంలో ముందు నిలబెట్టండి ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభ మీ కొర కొరకై ప్రభ ఎవరైతే తీర్మానం ఇంకా చేసుకోలేదో ప్రభ మీ కొరకై ప్రభ తీర్మానం చేసుకునే ప్రేరేపణ దయచేయండి మనసుని దయచేయండి సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకోవాలా ప్రభా ఆత్మకార్యాన్ని మీరు జరిగించి మీరు మహింపొంది దేవం మీరే తోడుగా నీడగా ఉంది ప్రభావంలో నడిపించి మీరు అక్కడికి మేము సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలా ఏ విధంగా అయితే ప్రభావం మాకు సత్యాలు బయలుపరచబడుతున్నాయో అనేకులని ప్రభా యొక్క సత్యంలోకి మేము నడిపించాలి మేము ఏదైతే వెలుగులో నడిపింపబడుతున్నామో అనేకులని ప్రభా అదే వెలుగులోకి మేము నడిపించాలా ప్రభా హూయ అలాంటి రోషం మాకు దయచేయండి ఓ ప్రభా మీరు ముందుండి నడిపించండి యేసుక్రీస్తున్న అమ్మమ్మ ప్రార్థన చేస్తున్నాం తండ్రి సంపూర్ణ విజయం దేవును కృపా సంపూర్ణ దేవుని ఒక కృపా సమాధానం మన కుటుంబంకు కేపీఎం కుటుంబంకు అందరికి దేని కృప సమాధానం సదాకాలంతో ఉండు కాక సిస్టర్ చెప్పండి రేపు మీరు చెప్తారా బ్రదర్ చెప్తాను రేపు నేను ఎట్లా అయినా కొన్ని వచ్చినా అనేది ఇస్తామని చెప్తాను ఓకే బ్రదర్ ఓకే సిస్టర్ ప్రైజ్లో ప్ర